నిత్య నిర్మలం అనే లక్షణం అఖండైక రసం నిర్విశేషం దానికి రంగు రుచి వాసన ఏవీ లేవు మేఘజలం అంత శుద్ధ జలం జాగ్రత్తగా గుర్తుపట్టాలి తర్వాత లక్ష్యం కేవల చిన్మాత్ర బ్రహ్మాహం వెరీ ఇంపార్టెంట్ నిర్విశేషం అవ్వకుండా కేవలం అవుతాడా అవడం ఏమండి నేను కైవల్య మార్గంలో ఉన్నానండి మా ఆశ్రమం పేరు కైవల్య ఆశ్రమం అండి ఓహో అలాగా అంటే ఈ వాడిలో ఏం చూరాలి ఇప్పుడు మనం వాడి వాడి జీవితంలో ఏం కనపడాలి ఈ కేవల చిన్మాత్ర కేవలత్వం కనపడాలి అనేకత్వం కనపడకూడదు అక్కడ అర్థమైందా కానీ మనం ఈ కేవలం లక్షణం ఎక్కడెక్కడ పొందాలి మూడవస్థల్లోనూ పొందాలి త్రిపుటి అంతటా పొందాలి మూడు కాలాలలోనూ పొందాలి స్థిరంగా ఉండాలి కేవలం అన్న చోట ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్థిరంగా ఉండటానికే కేవలం అని పేరు కదలదు ఏదైతే కదలదు అన్న దానిని పట్టుకునే ప్రయత్నం గుర్తించే ప్రయత్నం ఉండే ప్రయత్నం ఉంటుందో ఏమంటే అసలు ప్రయత్నం ఉంటే ఎలా ఉంటాడండి ప్రయత్నం అంటేనే కదలటం కదా అంటే ప్రయత్నాన్ని కూడా విరమించేసేడు సంకల్పాన్ని కూడా విరమించేసేడు వృత్తిని కూడా విరమించేసేడు జ్ఞానాన్ని కూడా విరమించేసాడు అది కేవలం జ్ఞానం యొక్క విరమణ ఎక్కడ నిర్ణయం అవుతుందో అక్కడ కేవలం అని పేరు అజ్ఞానం యొక్క విరమణ కాదు ముందు అజ్ఞానం పోతేనే జ్ఞానం వచ్చేది జ్ఞానం సహజం అయిపోయిన తర్వాత ఆ నిర్ణయంగా ఉండటం వచ్చేసిన తర్వాత అఖండఐకరసం నిర్విశేషం చెన్మాత్రగా ఉండటం వచ్చేసిన తర్వాత నీకు ఇప్పుడు ఏమిటి ఆధారం సత్తు కదా సత్తు చైతన్యము జ్ఞానము ఆనందము ప్రకాశం ఇవి లక్షణాలు ఎప్పటికైనా సరే ఏమవ్వాలి చైతన్యం జ్ఞానం ప్రకాశం ఆనందం అనే నాలుగు లక్షణాలు సత్స్థితి ఎందు నిలకడ చెందాలి ఆ కదలిక కూడా ఉండకూడదు ఇది కేవలం సద్బ్రహ్మా అన్న నిర్ణయం దగ్గరే నిలచి ఉండుట దీనికి కేవల లక్షణం అనిపేది వేదాంతంలో ఎక్కడెక్కడైనా సరే కేవలం అన్న మాట వచ్చిందనుకోండి కైవల్యం ఉపనిషత్ చదివితే ఏమవ్వాలి నీకు కైవల్యం జరిగిపోవాలి అయిపోవాలి ఆ అధ్యయనం చేసి పూర్తి అయ్యేటప్పటికీ ఏమైపోవాలి నీకు కైవల్యం పూర్తి అయిపోవాలి కైవల్యం అంటే శరీరం వదిలేయడం కాదు ఇదో పెద్ద సమస్య కైవల్యం పొందారు రాస్తుంటారు ఈ మధ్య కైవల్యం పొందడం అంటే శరీరం వదిలేసి వెళ్ళిపోవడం కైవల్యం అనే ద్వైత భావంతో చెప్పలేదు వాళ్ళు దేహాంతర ప్రాప్తిని కైవల్యం అనడం అనేది భౌతిక ధర్మం పదార్థ లక్షణం కానీ వాళ్ళ దృష్టిలో ఇది కాదు కైవల్యం అంటే కైవల్యం అంటే ఏంటి అఖండైకరసం నిర్విశేష చిన్మాత్ర కేవల చిన్మాత్ర సద కే సన్మాత్ర బ్రహ్మాహం అస్మి చిన్మాత్ర సన్మాత్ర ఈ ఈ ఈ నిర్ణయ క్రమంలో చిన్మాత్ర సన్మాత్ర అయిపోయింది కేవలత్వానికి వచ్చేటప్పటికి సన్మాత్ర సన్నిష్ఠుడు సద్దర్శనం అవే ఉన్నాయంతే ఇంక మిగిలినవి లేవు ఇంకేమి లేవు అంటే ఇప్పుడు చైతన్యం లేదు ప్రకాశం లేదు జ్ఞానం లేదు ఆనందం లేదు ఏముందయ్యా ఉన్నదంతా బ్రహ్మమే ఉన్నదంతా పరమే పరబ్రహ్మ బ్రహ్మ పరబ్రహ్మ బ్రహ్మ ఈ రెండింటి మధ్య ఉన్నాడు అంతే ఇంకా అక్కడి నుంచి కిందకి దిగడే బ్రహ్మమనే నిర్ణయం పొందినటువంటి వాళ్లకు మాత్రమే కేవల సన్మాత్ర అన్నది తెలుస్తుంది ఈ అయమాత్మ బ్రహ్మమనే నిర్ణయం పొందనటువంటి వారికి ఈ కేవల సన్మాత్ర అనేది తెలియబడదు ఎప్పటికీ మహావాక్య నిర్ణయ పద్ధతిగా ఈ కేవల సన్మాత్ర అన్నది అయమాత్మా బ్రహ్మం పొందటం ఆ నిర్ణయాన్ని పొందడం ద్వారా ఈ అధికారిత్వాన్ని పొందుతాయి చదువు ఒకసారి మళ్ళీ చదువుతానండి మొత్తం నాలుగు లైన్లు అలాగే అఖండైకరస చిన్మాత్ర బ్రహ్మాహంస్మి నిర్విశేష చిన్మాత్ర బ్రహ్మాహమస్మి కేవల చిన్మాత్ర బ్రహ్మాహం కేవల సన్మాత్ర బ్రహ్మాహం అయిపోయింది ఫైనల్ వచ్చేసేసాము ఉన్నది ఎవరయ్యా ఇప్పుడు కేవల సన్మాత్ర కేవల సన్మాత్ర అంటే ఏమిటి పరబ్రహ్మ మొదటి మూడు ఏమిటి బ్రహ్మ ఇంతే చిన్మాత్ర అన్నంత సేపు బ్రహ్మముగా ఉంటాడు సన్మాత్ర అనంగానే పరబ్రహ్మ నిర్ణయానికి వచ్చేస్తాడు ఇక అక్కడి నుంచి పర మొదలు చిట్ట చివరికి పరాత్పరం అది కైవల్యం చదవండి కనుక సచిదానందే నిరూపించబడింది కదా ఇప్పుడు మనం వృత్తులను చూసాం పంచకోశాలను చూసాం శరీరాలను చూసాం గుణాలను చూసాం ఈ ఈ శ్లోకాలలో చాలా అంశాలని మనం విచారణ చేశాం ఈ విచారణంతా కలిపి చివరికి ఎక్కడికి తీసుకొచ్చాడు యన నీ సహజ స్వభావం నీ సహజ లక్షణం శుద్ధం ఏమిటి శుద్ధం అంటే సచిదానంద నిత్య నిర్మల తాత్మన ఇదే నీ సహజ స్వభావం ఏమండి నేను ఇప్పుడు అమ్మనంటారా అమ్మా అయనంటారా